నిన్న నిద్రాహార విహార నేతిని గురించి భగవాన్ సెలవిచ్చినదంతా వ్రాశాను శ్రీవారది ఆచరణ రూపంగానే ఎన్నో విధాలు బోధిస్తూ ఉంటారు ఏమంటే పాలు పెరుగు ఇత్యాదులేమి తినరు సరికదా పని లేకుండా కూర్చునేవానికి రెండు ఇడ్డన్లు ఎందుకని ఉదయం అల్పాహార వేళ ఒకే ఇడ్లీ తింటున్నారు ఇప్పుడు భోజనము అంతే కూర మొదలైనవన్నీ కలిపితే పట్టెడుంటుందేమో అదైన రుచి పాకాలతో విడివిడిగా తింటారా వడ్డిస్తుంటే పులుసుతో సహా ఆథరువులు భక్ష్యాలు అన్ని కలిపి ఒకే ముద్దగా చేసి పెట్టుకుని ఆ తర్వాత అన్నంతో కలిపి తింటారు ఈ మధ్య ప్రసంగవశంగా ఏదో ఒక ఆధరు చేసుకుని అన్నం తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఇన్నెందుకో పూర్వం అట్లాగే చేసేవాళ్లం నేనిప్పటికీ ఆ నియమం వదల్లేదు అని భగవాన్ సెలవిచ్చారు కొండ మీద ఉండగా ఎందరో అన్నం పళ్లు భక్ష్యాలు తెస్తూ ఉండేవాళ్లు ఈ మూడు వేళ్లతో తీసుకుని అందరు తెచ్చినవి తినేవాణ్ణి ఎప్పుడు తెస్తే అప్పుడే రోజల్లా తిన్నది అంతా కలిపితే తట్టేడన్నా అయ్యేది కాదు ఆ భోజనం ఎంతో సుఖంగా ఉండేది ఇప్పుడు వేసి అనేక పదార్థాలు వడ్డిస్తారు పారవేయలేక తింటే భారంగా ఉంటుంది అనిన్ని అప్పుడప్పుడు అంటూ ఉంటారు భగవాన్ నిద్ర విషయము అంతే జయంతి మహాపూజ ఇత్యాది ఉత్సవాలు జరిగితే పని అలసట వల్ల విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో వేద పారాయణకు రాకున్నా తాము యథాప్రకారం లేచి కూర్చుంటారు వారి శరీరమే ఎప్పుడైనా అస్వస్థగా ఉంటుందనుకో సేవకులు ఉండి మరి సేపు పడుకోరాదా అంటే బ్రాహ్మీ ముహూర్తంలో పడగేవిటయ్యా కావాలంటే మీరు పడుకోండి అంటారట ధనుర్మాసం వస్తుందా తెల్లవారుజామున అరుణాచలేశ్వరాలయంలో పూజ ప్రారంభిస్తారు అక్కడ మొదటి గుండు వేసేసరికి ఇక్కడ భగవాన్ లేచి కూర్చుంటారు తమిళ పారాయణకు వచ్చే వారు నిద్రలేచి రావాలి గాని భగవాన్ వారి సేవను స్వీకరించుటకు సదా సంసిద్ధులే విహారము మితమే గదా ఈ నియమాలన్నీ సాధకులకే కాని జ్ఞానులకు అవసరము లేదంటారు కానీ వారు లోకసంగ్రహార్థం అన్ని పాటిస్తారు వైరాగ్య శిఖరాన్నిండి ఎప్పుడూ జారరు నియతి తప్పని నిష్ఠ పట్టుదల ఇత్యాదులన్నీ వారికి సహజంగానే ఉంటవి వారి చర్యలన్నీ పాఠాలే లేఖ సంఖ్య నూట ఏడు ఆశీర్వాదాలు ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ మధ్య పెద్దన్నయ్య పిల్లలు శాస్త్రీ మూర్తి జాబు రాశారు ఏమంటే చిరంజీవి భగవాన్ తాతయ్యకు నమస్కారములు ఏది కావాలంటే అదల్లా వచ్చేటటువంటి మంత్రం నీకు వచ్చునా వస్తే వెంటనే వ్రాసి పంపు ఇట్లు నీ మనుమలు శాస్తీమూర్తి అని వ్రాశారు చిరంజీవి తాత ఏమిటి చిలిపి చేష్టలు అని నేనంటే సత్యమే వ్రాసారమ్మా భగవాను చిరంజీవి కాక ఎవ్వేరెవ్వరు చిరకాలం జీవించే తాతకు నమస్కారం కావాలన్నదల్లా వచ్చేట్టు ఆశీర్వదించు అన్నారు తప్పేమీ అన్నారు సుందరేశయ్యర్ భగవాన్ నవ్వుతూ నా చిన్నతనంలో మా మీనత్త కుమారుడు రామస్వామి గారికి నేను ఇట్లాగే ఒక జాబు వ్రాశాను కొన్నాళ్లు దిండు గల్లులో వారింట్లో ఉండి చదువుకున్నా కదా ఒక సెలవులకు తిరుచులికి వచ్చాను ఆ రామస్వామి గారికి ఉత్తరం వ్రాయాలేని బుద్ధి ఉట్టింది ఏం వ్రాయాలో మా నాయన వ్రాసే జాబుల్లో రాముకు ఆశీర్వాదములు అని వ్రాయటం చూచాను ఇంకే నేను కూడా బావకు ఆశీర్వాదములు అని వ్రాయటం సాగించాను నాకంటే వయసులో పెద్దగదా నమస్కారాలని వ్రాయటం తెలియదు అందరికీ ఒకటి అనుకున్నా వెనుక వారు పరిహాసం చేస్తే తెలిసింది అన్నారు ఆ రామస్వామి వద్ద భగవానుకు కు ఎక్కువ చెరువు కాబోలు అన్నారు ఒక భక్తులు అవునవును తిరుచులి సుందర మందిరంలో ప్రస్తుతం నా పటం పెట్టిన చోట ఒక పట్ట మంచం ఉండేది దానిమీద మా నాయన పడుకునేవారు ఆ మంచం ఎక్కేటందుకు ఆ రామస్వామి గారికి నాకు తప్ప మరెవరికీ స్వతంత్రం ఉండేది కాదు నాయన ఊళ్ళో లేనప్పుడు మేమిద్దరం దాని మీదే పడుకునేవాళ్లం తల్లి వారు కదా రామస్వామి గారికి స్వాభావికంగా చొరవ ఎక్కువ గనుక నాకు తప్ప మరెవ్వరికీ ఆయన వద్ద చనువుండేది కాదు మహాగంభీరమైన వ్యక్తి అన్నారు భగవాన్ ఆ రామస్వామి గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా అన్నారు ఆ భక్తులు చాలా రోజుల ఒక్కసారి వచ్చారు వారికి ఊరు కదలడం అంటే గంధం ఇక్కడికి వచ్చిపోయేవారంతా నన్ను గురించి చెబుతూ ఉండేవారట చూద్దాం చూద్దామని సాచివేత వేస్తుండగాని ఇదిగో ఈ విశ్వనాథుడు పెళ్లి వద్దని పరిగెత్తుకు వచ్చాడిక్కడికి వీరు రామస్వామి గారి కుమారులే పిల్చుకుని పోదామని వారి తలుపు కన్న కదా రాక తప్పింది కాదు బయలుదేరి వస్తున్నామని ఈ విశ్వనాథుడికే జాబు వచ్చింది వీరు నాకు ఆ సంగతి చెప్పక జాబు తెచ్చి నాకిస్తూ మల కొండ కదిలిందిట అన్నారు చమత్కారంగా అదేమిటో అంటూ జాబు చూస్తే సమాచారం తెలిసింది మర్నాడే వారు వచ్చారు ఈ వెనుక వారే నాకు జాబులు వ్రాస్తూ స్వామికి నమస్కారములు అని వ్రాస్తున్నారు స్వామి ఆశీర్వదించాలి అనీ రాస్తారు వారికి అప్పట్లోనే ఆశీర్వాదాలు అందినవన్నమాట ఇట్లా జరుగుతుందని అప్పుడు ఎవరనుకున్నారు ఏదో వ్రాశాను అంతే అన్నారు భగవాడు నిన్న ఉదయం కొందరు ఆంధ్రులు ఒక జట్టుగా వచ్చారు వాళ్ళకం చూస్తే భగవాన్ ఏదో ప్రశ్నించాలని వచ్చినట్లు తోచింది పది నిమిషాలు కూర్చున్నారో లేదో ప్రారంభించారిక భగవాన్ సదా నువ్వెవరో తెలుసుకోమ్మని గదా బోధిస్తారు ఆ నేనెవరో తెలుసుకునేటట్లు అనుగ్రహించి ని ప్రార్థిస్తున్నాను అన్నారు ఒకరు అనుగ్రహం ఉండనే ఉన్నది లేనిదైతే అడగాలి గాని ఉన్నదాన్ని అడిగేదెందుకు ఉన్నదని నీవు హృదయపూర్వకంగా నమ్మాలి అంతే అన్నారు భగవాన్ ఇక్కడ రోజూ చదివే వేద మంత్రాల్లో మధ్య పరమాత్మ వ్యవస్థ అని చదువుతారే శిఖా మధ్య అంటే ఏమి అన్నారు ఇంకొకరు శిఖా మధ్య అంటే అగ్నిలో అన్నమాట వేదముల జుట్టుల్లోనని కాదండోలు మధించుట వల్ల కలిగిన జ్ఞానాగ్ని మధ్య పరమాత్మ నివసిస్తున్నాడు అని భావం అన్నారు భగవాన్ భగవాన్ ఏ ఆసనంలో ఉంటారో సెలవిస్తారా అన్నారు వేదకరు ఏ ఆసనంలోనా హృదయాసనంలో ఎక్కడ సుఖంగా ఉంటుందో అక్కడే నా ఆసనం దాన్నే సుఖాసనం అంటారు ఆ హృదయాసనం శాంతితమైనది సుఖప్రదమైనది ఆసనంలో నివాసం చేసే వారికి వేరే ఆసనాలతో పనిలేదే అన్నారు భగవాన్ గీతలో చెప్పారే సర్వధర్మాన్ అంటే ఏ ఏ ధర్మాలు అన్నారు మరొకరు సర్వధర్మాన్ అంటే జీవధర్మాలు అన్నమాట పరిత్యజ్య అంటే ఆ జీవధర్మాలన్నీ విడిచి మామేకం ఏకస్వరూపుడన నన్ను శరణం పొందుము ఇదే అర్థం అన్నారు భగవాన్ తిరిగి ఆ ప్రశ్నించి వారే రమణ గీతలో హృదయ గ్రంథి భేదనమంటే ఏమి అన్నారు అదేనండి నేననేది పోవటమే వాసనాక్షయం అహం నాశనం జీవత్వ నాశనం మనోనాశనం అని ఎన్నో పేర్లు అన్నీ ఒకటే మను నాశనమే హృదయ గ్రంథి భేదనం అంటేను అదే పరిభాషకు ఏదో ఒక పేరు అన్నారు భగవాన్ ఈ సంభాషణ ప్రారంభించగానే ఉక్కగా ఉన్నదని ఎలక్ట్రిక్ ఫ్యాన్ తిప్పారు సేవకులు భగవాన్ చూచి ఇదెందుకయ్యా అంటూ ఆ ఫ్యాను ఆపి సమీపవర్తులతో ఇదిగో చూడు జ్ఞాని అయిన వెనుక కర్మ ఎట్లా చేయగలరీ చాలా మంది ప్రశ్నిస్తారు ఆ ప్రశ్న వస్తే పూర్వం కులాల చక్రం ఉపమానంగా చెప్పేవారు చక్రం గిరగిరా తిప్పితే కుండా అమరిపోతుంది అమరిన వెనుక తిప్పటం మాని మరికొంతసేపు అట్లాగే తిరిగిగాని ఆగదని ఇప్పుడు ఫ్యాను ఉపమానం చెప్పవచ్చు చూడు దీని స్విచ్ ఆపాము కొంచెసేపు తిరిగిగాని ఫ్యాను నిలవదు అదేవిధంగా జ్ఞాని అయిన వెనుక ప్రారత్వశాత్ ఆ శరీరంలో చెయ్యవలసిన పనులు ఉన్నంత వరకు చేసిగాని దేహం చాలించడు అన్నారు భగవాన్ ఇంతలో నా వెనుక ఏడునిమిది నెలల పసికందులకల్లే పలకసాగింది ఆ పసిపాకుల ముద్దు పలుకులంటే భగవానుడికి ఎంతో ప్రీతి ఈ చిలక పలుకులు వారి చెవి సోకగాని ఎత్తిచూచి ఎవరిది అన్నారు మన పాప అన్నాను భగవాన్ మందహాసంతో అదా ఎవరో పెద్ద పిల్లలు అనుకున్నాను అప్పుడే తాత అనటం సాగించిందే అన్నారు ఆ పాప తాత తాత అంటూనే ఉంది భగవాన్ సమీపస్తులతో ఇదిగో చూడు ఈ చిత్రం బిడ్డలకు తాత అన్న మాటే ముందు వస్తుంది మొదటి మాటే అది ఏ పిల్లలు నన్ను చూచి తాత తాత అంటారు వాళ్ళకి ఎవరు చెప్పారు పిల్లలంతా ఒకే ధోరణి ఒకే మాట తాత అంటే తాను తానే అని అర్థం మనస్సుకు అంతే అంతేనోయ్ మొదటి శబ్దం నేను అని వస్తుంది ఆ వెనుక గాని నువ్వు వాడు అనేవన్నీ రావు తాత అన్న మాట వచ్చిన వెనకనే తక్కినవన్నీ వచ్చినట్లు అహం పుట్టిన వెనుకనే అన్నీ పుడతవి అన్నారు తొమ్మిది గంటలు కావచ్చింది గడియారం సరిచేసేందుకు టైం చూడాలని రేడియో తిప్పాడు కృష్ణస్వామి గంటలు కొట్టిన వెనుక అందరికీ వందనం అని చెప్పి రేడియో పాట ముగించారు భగవాన్ అందరికి వందనమట అందరు వేరు తాను వేరు కాబోలు తాను అందరిలోని వాడు కాడా ఏమి తనకు తానే వందనం చెప్పుకుంటున్నాడన్నమాట అది తెలుసుకోలేరు అదే చిత్రం లేఖ సంఖ్య నూట అనన్య శరణాగతి పది నాలుగు ఈ ఉదయం ఆంధ్ర యువకులకరు శ్రీవారికి ఒక జాబు వ్రాసి చేతికిచ్చారు అందులో స్వామి భగవాను ఎందు అనన్య శరణాగతి చెందితే సర్వం లభిస్తుంది అంటారు కదా అనన్యశాగతి అంటే ఒక చోట స్థిరంగా కూర్చుని ఏ చింతలు లేకుండా శరీర పోషణకు ఆవశ్యకమైన ఆహారాదుల చింత వదిలి సదా భగవంతుని స్మరించుటేనా వ్యాధిగ్రస్తుడైతేనే ఔషధ సేవకై అస్వస్థతలు భగవద్ధీనం చేయుటేన గీతలో స్థితప్రజ్ఞుని గురించి విహాయ కామాన్యతి నిస్పృహ నిర్మమో నిరహంకార శాంతి అధిగతి అధ్యాయం రెండు శ్లోకం పదిహేడు అనటం వల్ల సమస్త కోరికలు త్యజించుట అని కదా తేలుతుంది అందువల్ల మనం భగవంతుణ్ణి స్మరిస్తూ ఆహార పానీయాదులు భగవదాదేశమై అయాచితంగా లభిస్తే స్వీకరించటమా లేక స్వల్పంగా ప్రయత్నించటమా భగవాన్ ఈ శరణాగతి రహస్యం వివరించి అనుగ్రహించాలి అని ఉన్నది భగవాన్ చూచి సావధానులై సమీపస్తులతో ఇదిగో అనన్య శరణాగతి ఏ చింతలు లేకుండా ఉండాలి అనటం సత్యమే గాని దేహ పోషణకు ఆవశ్యకాలైన అన్నపానాదుల చింత కూడా వదలవలనా అంటే ఏం చెప్పగలం భగవద్ ఆదేశమై అయాచితంగా వస్తే తినవలనా కొద్ది ప్రయత్నం చెయ్యవలనా అంటారే దానంతకదే వస్తుందనుకో తినటం ఎవరు తింటారబ్బా నోట్లో కూడా పెడతారనుకో మింగనైనా మింగాలా అది మాత్రం యత్నం కాదా వ్యాధిగ్రస్తుడనైతే ఔషధం సేవించాలా స్వస్థతలు భగవద్ం చేసి ఊరుకోవాలా అంటారు క్షుద్వ్యాధే ఆహారం అన్నారు దీనికి రెండర్థాలున్నవి క్షుత్తున్ను వ్యాధి వంటిదే గనుక క్షుత్ అనే ఆహారం అనే ఔషధం అవసరమని వ్యాధికి ఔషధం వలే ఆకలికి ఆహారం ఇవ్వాలని చెప్పారు శంకర్లు వ్రాసిన సాధనా పంచకంలో క్షుద్వ్యాధిశ్చ చికిత్స ప్రతిదినం భిక్షౌషం భుజ్యత అని ఉన్నది క్షుత్తు అనే వ్యాధికి చికిత్సగా భిక్షాన్నం తినమన్నారు భిక్షకైనా పోవాలి గదా అంతా కళ్లు మూసుకుని కదలక కూర్చుని వస్తే తింటామంటే లోకయాత్ర నడిచేది అందువల్ల వారి వారి సంస్కారాన్ని అనుసరించి ప్రాప్తమైనది అనుభవిస్తూ కర్తృత్వ ఉండాలి నేను చేస్తున్నాను అనే భావనే బంధం ఆ బంధం లేకుండా ఉండే విధానం యోచించి తెలుసుకోవాలి కాని ఆకలికి ఆహారం వ్యాధికి మందు ఇవ్వవచ్చునా లేదా అని శంకలు పెట్టుకుంటే అంత లేకుండా శంకలు వస్తూనే ఉంటవి ఊవని మూలగవచ్చునా ఊపిరి పిల్చవచ్చునా అన్న శంక కూడా బయలుదేరుతుంది ఈశ్వరుడనుకో కర్మనుకో ఏదో ఒక కర్త వారి వారి సంస్కారాన్ని బట్టి అన్ని తానే నడుపుతాడు భారం అతని మీద వేసి బంధం లేకుండా ఉంటే నడిచేది తానే నడుస్తుంది భూమి మీద నడుస్తూ ఉంటాం అడుగడుకు కాలు ఎత్తాలి నిలపాలి అని గమనిస్తామా దానంతటా అది నరక సాగటం లేదు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంతే క్షణం క్షణం ఊపిరి పిల్చాలి విడవాలి అని ప్రయత్నించటం లేదే ఆ విధంగానే ఇదీను ఏదైనా విడవాలంటే విడవగలమా చేయాలంటే చెయ్యగలమా తెలిసి తెలియక అప్రయత్నంగానే లోగడ ఎన్నో పనులు జరగలేదా ముందు జరుగువా భగవాన్ అనన్య శరణాగతి చెందటమంటే ఇతర చింతలన్ని వదిలి మనస్సు అతని అందే లగ్నం చేయాలి ఎంతెంత మగ్నం చేస్తామో అంతంతగా ఇతర చింతనలు దూరం అవుతావి మనో వాకాయ కర్మలన్నీ భగవత్పరంగా ఉంటే మన కార్యభారం ఆయన మీదే ఉంటుంది కృష్ణ భగవాన్ అర్జునుతో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్తం యోగక్షేమం వహామ్యహం అధ్యాయం తొమ్మిది శ్లోకం ఇరవై అన్నారు అర్జునుకు యుద్ధం చేయవలసిన పని ఉన్నది అందువల్ల భారం నా పని చేయబోయ్ నువ్వు నిమిత్త మాత్రమే సుమా నేనే చూచుకుంటాను నిన్నేది బాధించదు అన్నారు కృష్ణ భగవాన్ అయితే ఈ అనన్య శరణాగతి చేయడానికి ముందు చేసేదెవరో తెలుసుకోవాలి ఏ చింతనా లేకుంటే గాని శరణాగతి కాదు ఏ చింతనా లేనప్పుడు ఉండేది తానే కదా తనకు తానే శరణాగతి చెందగలడన్నమాట భక్తిపరమైతే భగవానునందే భారం వేసి తన కర్మ సాగిస్తుంటే క్రమంగా తానెవరో తనకే బోధపడుతుంది ఏదైనా ఫలితం ఒకటే శరణాగతి అన్న తన్ను విచారించి తెలుసుకుని తాను తానుగా నిలుచుటే తన్ను విడిచే అన్యం ఏమున్నది అన్నారు భగవాన్ అది తెలుసుకునే మార్గమో అన్నాడు ఆ యువకుడు గీతలో ఎన్నో మార్గాలు చెప్పారు ధ్యానం చెయ్యమన్నారు దానికి శక్తి లేదు భక్తి కాకుంటే యోగం నిష్కామ కర్మ ఇంకా ఎన్నో చెప్పారు ఏదో ఒక మార్గాన్ని అనుసరించి పోవాలి తానెప్పుడు ఉండేవాడే కదా సంస్కారాననుసరించి పనులు వాటంతటా అవే జరుగుతుంటవి చేసేది నేననే భావంతో బంధం విచారణ వల్ల దాన్ని పోగొట్టుకోవడం అంటే ఈ ప్రశ్నలే రావు కళ్లు మూసుకుని కూర్చున్నంతనే శరణాగతి కాదు అంతా అదే విధంగా కూర్చుంటే లోకయాత్ర సాగేదెట్లా అని భగవాన్ అంటూ ఉండగా భోజనశాలలో గంట మ్రోగింది అదిగోనయ్యా గంట లేచిపోవద్దు అని నవ్వుతూ లేచారు భగవాన్ లేఖ సంఖ్య నూట పది స్వప్న దర్శనాలు పదిహేడు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు మొన్న ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల వేళ సాధారణ కుటుంబంలోని వాడ ఒక వృద్ధు కొంచువేదం తెలిసిన వారు భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించి స్వామి ఇది కఫానికి మంచిది సేవించండి అంటూ ఏదో ఔషధం ఇవ్వబోయినారు సేవకులు వద్దు వద్దు అని వారించపోతే భగవాన్ వారిని ఆపి ఆ ఔషధం తీసుకుని తిని సేవకులతో ఉండండి అయ్యా వారు నేను కొండ మీద ఉన్నప్పటి నుండి అప్పుడప్పుడు ఏదైనా ఔషధం తెచ్చి ఇస్తూ ఉండేవారు ఇవ్వనియండి వారికి ఏదైనా స్వప్నం వచ్చిందో ఏమో అన్నారు నవ్వుతూ ఆ వృద్ధుడు ఆనందంతో ఇప్పుడేమీ స్వప్నం రాలే స్వామి తమకు ఈ రోజుల్లో కఫం కొంచెం జాస్తిగా ఉండేది కదా అందువల్ల ఊరికేనే తెచ్చాను అని చెప్పి నమస్కరించి వెళ్లాడు అతడకు పోగానే సమీపస్తులకు భక్తులు ఒకరు స్వప్న ఏమిటి అన్నారు అదా కొండ మీద ఉండగా ఒక సాయంత్రం నేనెందుకో ఫలని స్వామితో నిమ్మ పండు ఉందా అన్నాను లేదు అన్నాడు లేకుంటే పోనీలే అన్నాను సరిగ్గా ఆ నేను నిమ్మ పండు కావాలని అడిగినట్లు వీరికి స్వప్నం వచ్చిందట మర్నాడు ఉదయమే నేనెక్కడికో వెళ్లాలని బయలుదేరి బయటికి వస్తే వీరు ఎదురై స్వామి ఈ నిమ్మ పండు తీసుకోండి అన్నారు నిన్న వీరితో నిమ్మ పండు ఉన్నదా అన్నాను నీకెట్లా తెలిసిందయ్యా అంటే రాత్రి స్వప్నంలో తాము కనిపించి నిమ్మ పండు కావాలి అంటరే అందుకని తెచ్చాను అని పండు చేతిలో పెట్టారు అదొక సంభవం అన్నారు భగవాన్ భగవాన్ వారికి స్వప్నంలో కనిపించి చెప్పింది నిజమేనా అన్నారు ఆ భక్తులు భగవాన్ చిరునవ్వుతో ఏమో ఎవరికి తెలుసును వారన్నారు అంతే అన్నారు మరొక భక్తులు అందుకుని కేకే నంబిఆర్ నోట్ పుస్తకం కూడా ఈ విధంగానే వచ్చింది కాబోలే అన్నారు అవునవును అప్పుడు మాధవుడి ఇక్కడున్నాడు రమణ గీతక మలయాళంలో తాత్పర్యం వ్రాసి సరిగ్గా కాపీ చేద్దామని పొడుగ్గా ఉండే నల్ల అట్ట నోటుబుక్ బీరువాలో ఉంది తీసి ఇవ్వమని వాడితో చెబుతూ వచ్చాను వాడు ఇస్తానిస్తానంటూ నాలుగైదు రోజులు మర్చిపోయాడు ఇంతలో నంబిఆర్ ఇక్కడికి వస్తూ సరిగ్గా నేను ఎటువంటి నోటుబుక్ అడుగుతున్నానో అటువంటిదే తెచ్చి ఇచ్చారు ఇదేమయ్యా సరిగ్గా నేను అడుగుతున్న పుస్తకం లాంటిదే తెచ్చారే అని అంటే భగవాన్ నాకు స్వప్నంలో కనిపించి ఇన్ని పేజీలు ఇంత వెడల్పు ఇంత పొడుగు ఉండే పుస్తకం కావాలని అడిగారు అంగడికి పెడితే సరిగ్గా అటువంటిదే దొరికింది తెచ్చేశాను అన్నారు ఇంతలో మాధవుడు వచ్చాడు ఏమో ఇదిగో పుస్తకం నీవే ఇచ్చావు గదు అన్నారు వాడు ఆశ్చర్యపడి వెనుక విషయం తెలుసుకుని ఇక్కడున్న పుస్తకం తీసి చూస్తే రెండు ఒకే సైజుగా ఉన్నవి రమణకి శ్లోక సహితంగా తాత్పర్యమంతా ఆ పుస్తకంలో ఇవిడిపోయింది అది వ్రాసి ముగించగానే నంబియా వచ్చి అచ్చువేయి స్థానం తీసుకుని వెళ్లి భగవాన్ అక్షరం ప్రెస్సుకు పంపటమా అని వేరొక కాపీ వ్రాసి ప్రెస్సుకు పంపి ఆ పుస్తకం వారి వద్దనే దాచి దాచిపెట్టుకున్నారు ఇప్పటికీ వారి వద్దనే ఉండాలి అదిగో ఆ రాజగోపాలం అట్లాగే చేశాడో ఒకసారి నేనిక్కడ సిరా అయిపోవటం చూచి అయిపోయిందయ్యా అని వీరితో ఒకటి రెండు సార్లు అన్నాను మరుదినమో మూడవ వీరు ఊరి నుండి వస్తూ ఇంత పొడుగు శిరా సీసా తెచ్చారు మేం అయిపోయింది అనుకోవటం మీకెట్లా తెలిసిందయ్యా అంటే భగవాన్ నాకు స్వప్నంలో కనిపించి సిరా కావాలి అన్నారు తెచి ఇచ్చాను అన్నాడు ఇట్లాగే ఒక్కొక్కటి అన్నారు భగవాన్ అట్లా చెప్పారు భగవాన్ అంటారు కదా ఇవన్నీ నిజమేనా అన్నారు భక్తులు ఏవో నాకేం తెలుసు అట్లాగని చెప్పారంటే అన్నారు భగవాన్ పోని భగవాన్ ఇక్కడ లేదు అనుకున్న వస్తువే అక్కడ వారికి స్వప్నాలలో కావాలన్నట్లు తోచడం చిత్రమే కదా అన్నారు ఆ భక్తులు అంటూ పలక్కుండా ఊరుకున్నారు భగవాన్ ఉదయం ఎనిమిది గంటలకు వయో వృద్ధులు ఒకరు భగవాన్ ఉన్న హాల్లోకి వస్తూ భగవాన్ నా వైపు చూచి ఈ వచ్చేవారెవరో తెలుసునా అన్నారు తెలియదే అన్నాను నా పిన కూతురు ఒక ఆమె నాతో పాటు అమ్మ వద్ద పాలు తాగిందని చరిత్రలో వ్రాసి ఉన్నది ఆమె వర్త అన్నారు భగవాన్ వారి పేరు మానామధుర స్వామి అయ్యర్ ఆమె పేరేమి అన్నాను మీనాక్షి అన్నారు భగవాన్ అప్పుడప్పుడు వీరిని చూస్తున్నాను గాని ఈ సంబంధం తెలియదు అని సమీపస్తులకు మరొక భక్తులు అందుకు చూచి మీరెరుగుదరా అన్నాను ఎరుగకేమి ఆమెకు మరణ సమయంలో భగవాన్ దర్శనమిచ్చారని కూడా విన్నాను అన్నారు ఆ భక్తులు ఆశ్చర్యంతో భగవాన్ వైపు చూచి అట్లాగా అన్నాను భగవాన్ అందుకుని అవును తిరువత్తూరులో నాయనగారికి జరిగినట్లే ఆ విషయమేమిటో జరిగింది నేను దగ్గరకు వెళ్లి ఆమెను తాకాను ఆమె ఉలిక్కిపడి ఎవరూ తాకింది అన్నది అంతే వెంటనే మిలుకవగలిగింది వెనుక విచారిస్తే అదే సమయానికి ఆమె చర్మదశలో ఉన్నదని తెలిసింది అక్కడ ఆమె ఈ సంభవం ఎవరితోనైనా చెప్పిందేమో అన్నాను విచారించాం గాని ఆమె అప్పుడు చెప్పే స్థితిలో లేదుట అన్నారు భగవాన్ నాయనగారికి దర్శనమిచ్చినట్లే ఆమెకును దర్శనమిచ్చి అనుగ్రహించారన్నమాట ఏకస్త పాన ఫలితం వృధా పోతుందా అన్నాను అదే అదే అమ్మా మా ఇద్దరికీ పాలిచ్చేది నాకు ఐదేండ్లొచ్చేదాకా తాగుతూనే ఉన్నాను మా నాయన చూస్తే ఎదిగిన పిల్లవాడికి పాలైంది అని కోపం చేసేవారు అందువల్ల వారిని బయటికి పోనిచ్చి తాగేవాణ్ణి అమ్మ వద్ద పాలు అంత సమృద్ధిగా ఉండేవి అన్నారు భగవాన్ భగవాన్ గణపతి శాస్త్రి గారిని కూడా నాయనా అంటారు ఎందువల్ల అన్నారు ఒక భక్తులు ఎందువల్లనా అందుకు ఒక కారణం ఉంది సాధారణంగా నేను అందరి మీద మర్యాదగా పిలవడం మామూలు కదా పైగా వాళ్ళు నాకంటే వయస్సులో పెద్దవారు గణపతి శాస్త్రి గారు రండి వండి అనేవాణ్ణి వారికి అది పట్టరాని బాధగా ఉండేది శిష్యుణ్ణి గదా గణపతి రారా పోరా అనకా అదేమి న్యాయం అని ఎన్నిసార్లు బ్రతిమాలారు నేను వినలేదు కడకు ఒకనాడు ఏమైనా సరే ఈ మర్యాద వాచకం మానితే గాని వీల్లేదని పట్టుబట్టి కూర్చున్నారు వారి శిష్యులంతా వారిని నాయనా కదా అదొక సాకు పెట్టుకుని ఇదిగో వీరందరితో పాటు నేనున్ను నాయనా అంటే బిడ్డకు అన్వయిస్తుంది కదా శిష్యుడిని బిడ్డగా భావించడం సహజమే అని వారు సమాధానానికి వచ్చారు నాయన అంటే తండ్రి కదా మనదేం పోయిందని నేను ఒప్పుకున్నాను అయితే ఏమి రండి పొండి అనటం మానలేదు వారికి మాత్రం ఇంత చేసి లాభం లేకపోయినే అన్న కించ వదలనే లేదు ఏం చేస్తారు భగవాన్ దర్శనమిచ్చిన సంగతి మీనాక్షమ్మ చెప్పే స్థితిలో లేదన్నారు సరే నాయనగారు చెప్పే ఉన్నారు కదా ఉభయలకు ఒకే సమయంలో ఒకే అనుభవం కలిగించే ఈ దర్శనాలను గురించి పరిభాషలో ఏమంటారో అన్నా ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఏడు మొన్న పన్నెండవ తేదీన బరోడా రాణి పంపిందని ఒక రక్కు తెల్ల తెచ్చి భగవత్ సమర్పించారు భగవాన్ చూచి ఆ పది పన్నెండు నల్ల నెమళ్లు వస్తున్నవే చాలదా అవి దీనిపైకి జగడానికి వస్తావేమో ఈ జాతి వేరు అదీకాక పిల్లలు మొదలైన వాటే బాధ కాపాడాలి ఎందుకివి మనకు వారి బసలోనే మంచిది అన్నారు వారు వినక ఇక్కడే వదిలి వెళ్లారు కృష్ణస్వామి దాని సంరక్షణ తక్కినవారు వారికి సహాయం మొన్న మధ్యాహ్నం నేను వెళ్లేసరికి భగవాన్ ఆ నెమలి చేష్టలు గురించి సమీపస్తులతో మాట్లాడుతూ ఇదిగో వల్లి అనే జింకపిల్లను నిప్పుల పెట్టెలు చేసే వర్తకుడకుడు తెచ్చి ఇట్లాగే విడిచి వెళ్లాడు ఇక్కడే పెరుగుతూ ఉండేది శనగపప్పు మరమరాలు కలిపి పళ్లెల్లో పోస్తే ఒక్క గింజనా కింద పడకుండా తిని మరవరాలు వదిలేసేది కొన్నాళ్ళకు మేకల కలిసి అడవికి ఎరిగిన వారు ఇది ఆశ్రమానిదని పట్టి తెచ్చేవారు వెనుక తానే తిరిగి వచ్చేది పోనిమ్మని ఊరుకున్నాం ఒకనాడు ఎవరో పంచములు మాంసం కొరకు కాలు విరగ చూచి అయ్యో అది ఆశ్రమానిదే అని ఎరిగిన వారొకరు ఎత్తుకుని తెచ్చారు రక్తం కారుతూ వచ్చింది ఎంత ఉపచరించినా లాభించక కొన్నాళ్లకు నా ప్రాణం విడిచింది అన్నామల స్వామి నేను కలిసి అదుగో ఆ కొండవైపున్న మెట్టుగా అనుకుని ఉన్నదే ఆ సమాధి దాన్ని కట్టాం అన్నారు నాకు ఆశ్చర్యం కలిగి భరతఖండంలో భగవంతుడు పలుమారు అవతరించి పశుపక్ష్యాతులకు సహితం మోక్షమీయగలడన్న పెద్దల వాక్యం ప్రత్యక్ష గోచరం అవుతున్నదే అన్నాను భగవాన్ అందుకుని సందేహమేమి ఆ విధంగా ఎన్నో జరిగినవి అన్నారు ఇంతలో ఆ నెమలి పారిపోతే పట్టుకుని వచ్చాడు కృష్ణస్వామి భగవాన్ దాని మెడ మీద చెయ్యి పెట్టి గుండెల దాకా రెండో చేత్తో రాస్తు ఏమిరా ఎక్కడికి వెళ్లావు ఇట్లా పోతే ఎట్లా పోకమ్మా దుష్ట జంతువులుంటవి ఈ హాలు చుట్టూ తిరుగుతూ ఉండరాదు అని బుజ్జగించారు చాలా రోజులు బయటికి పోక అది ఆశ్రమ కట్టడాలన్నిటిలోనూ సహజంగా తిరగడం నేర్చుకుంది భగవాన్ అది చూచి ఇప్పుడిది సర్వాధికారికి సమంగా ఉందోయ్ అంటూ ఉంటారు ఈ మధ్యాహ్నం రెండున్నరకు నే వెళ్లేసరికి రేడియో పాడుతున్నది ఎలక్ట్రిక్ ఫ్యాను తిరుగుతున్నది ఈ నెమలి వచ్చి రేడియో పక్కనే నిమిళిత నేత్రాలతో ధ్యానం మగ్నమైన కూర్చున్నది ఒకరిది చూచి ఎంత శ్రద్ధగా వింటున్నదో అన్నారు అవును వాటికి గానమందు ఎంతో ప్రీతి మురళీ వాయిద్యం అంటే ఇంకా ఆనందం అన్నారు భగవాన్ ఈ నెమలి తెలుపన్న మాటే గాని ఇంతకన్నా ఆ నెమలే అందంగా ఉంటవే అన్నారు ఒకరు శ్రీవారు ఆ నెమలిని చూపుతూ ఇట్లాగుంటే ఇదొక శోభ ఆ నెమళ్లకు ఎన్నో చిత్రవి చిత్రపు రంగులు ఇది రంగుల కలయిక లేని స్వచ్ఛమైన తెలుపు గుణవికారముల కూడిక లేని శుద్ధ సత్వం అన్నమాట చూడండి వేదాంత పరిభాషకు నెమలిని కూడా ఉపమానంగా చెప్పవచ్చు ఆ నెమళ్లకు పుట్టినప్పుడు అన్ని రంగులుండవు ఒకే రంగు ఎదిగిన ఎన్నో రంగులు పించం వచ్చిందంటే కావలసినన్ని కళ్లు ఎన్ని రంగులో ఎన్ని చూపులో చూడండి మన మనస్సు అంతే పుట్టినప్పుడు ఏ వికృతులు ఉండవు వెనక చిలవలకు పలవులుగా ఎన్నో వృత్తులు ఎన్నో చూపులు నెమలివలనే అన్నారు భగవాన్ లేఖ సంఖ్య నూట పద్మూడు పాదమీది శిరమీది ఇరవై నాలుగు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ఒక భక్తులు భగవాన్ సోఫాకు దగ్గరగా నిలిచి స్వామి నాకు ఒకే కోరిక ఉన్నది భగవాన్ పాదం మీద నా శిరస్సు నుంచి నమస్కరించాలని భగవాన్ అనుగ్రహించాలి అన్నారు ఓహో అదా కోరిక మంచిదే గాని పాదమేది శిరమేది అన్నారు భగవాన్ జవాబులేదు రవంత నిదానించి తాను ఎక్కడ అణుగుతాడో అదే పాదం అన్నారు భగవాన్ ఆ స్థానం ఎక్కడున్నది అన్నారు ఆ భక్తులు ఎక్కడున్నదా తనలోనే ఉన్నది నేను నేను అని విజృంభించే అహంభావమే శిరస్సు ఆ అహంవృత్తి ఎక్కడ లయిస్తుందో అదే గురుపాదం అన్నారు భగవాన్ తల్లి తండ్రి గురువు దైవం ఈ క్రమానుసారం భక్తి చెయ్యాలంటారే తానే అణిగిపోతే భక్తితో సేవించడం ఎట్లా పొసుగుతుంది అన్నారు వారు తాను అణంగుట అంటే ఏమని అర్థం ఆ భక్తిని విశాలం చెయ్యటం అన్నమాట అన్నీ తనలోనివే కదా అందువల్ల వీటన్నిటినీ విస్తీర్ణం చేయగల శక్తి కలుగుతుంది అన్నారు భగవాన్ తన స్థానంలో తాను అనగటం అంటే బుద్ధి చేత అన్నమయాది కోశాలను తోసిపుచ్చి ఆ వెనుక బుద్దిని కూడా తోసివేయవలనా అన్నారు ఆ భక్తులు బుద్దిని విడిచి ఎక్కడికండి పోయేది బుద్ది ఉన్నట్లు ఉండుటే తన స్థితిని తానిరుగుట పైన వచ్చే విషయాదులన్నీ తొలగించే నిమిత్తం బుద్ధిని కర్రగా పట్టుకోవాలి మలిన బుద్ధి అమలిన బుద్ధి అని బుద్ధిని రెండు విధాలుగా వివరిస్తారు అంతఃకరణ కార్యాలైన విషయాలతో కూడి ఉన్నప్పుడు మలిన బుద్ధి అంటారు దానికే మనస్సని అహంకారమని పేర్లు ఆ విషయాదులను తోసిపుచ్చుటకు ఊతకోలవలే ఉండే నేను అను అహంస్ఫురణకే అమలిన బుద్ధి అని పేరు దాన్ని పట్టుకుని మిగతా తోసేస్తే ఉన్నది ఉన్నట్లు ఉంటుంది అన్నారు భగవాన్ ఆ బుద్ధిని ఆత్మలో ఐక్యం చేయాలంటారు కదా అని మళ్లీ ప్రశ్న ఐక్యం చేయటానికి ఎక్కడి నుంచైనా వచ్చే వస్తువు కాదే తనలోనే ఉన్నది ఆత్మ యొక్క స్ఫురణే బుద్ధి ఆ బుద్ధితో అచలమైన వస్తువును తెలుసుకుంటే తాను తానుగా ఉంటాడు ఆ బుద్ధినే కొందరు శక్తి అంటారు కొందరు అహం అంటారు ఏదో ఒక పేరు పైన వచ్చేదంతా తరిమే నిమిత్తం దాన్ని పట్టుకోవాలి గట్టిగా అన్నారు భగవాన్ లేఖ సంఖ్య నూట పద్నాలుగు ఆత్మహత్య ఈ మధ్యాహ్నం తిరుచినాపల్లి వైపు నుండి వచ్చిన యువకుడొకడు భగవాన్ ఒక జాబు రాసి చేతికిచ్చాడు దేశంలో ఎందరో జనం అన్నం లేక మాడుతున్నారని ఎంతో కల్లోలంగా ఉన్నదని వారి కష్టం చూడలేక ఉన్నామని భగవాన్ ఏదైనా నివారణోపాయం చెప్పవలసిందని తమ వంటి పెద్దలు ఏమి చెప్పకుంటే ఎట్లాగని ఆ జాబులోని విషయ సారాంశం భగవాన్ చదివి అతని వంక చూస్తూ అదా నీకు కావలసింది వారి కష్టం చూడలేక బాధపడుతున్నానంటున్నావు నీవిప్పుడు సుఖంగా ఉన్నావు అన్నమాట అన్నారు లేదు ఏదో రకంగా చింత కలుగుతూనే ఉన్నదే అన్నాడు ఆయవకుడు ఆ అది సంగతి నీ సుఖమేదో నీకు తెలియదు వారి కొరకా చింత లోకలందరూ ఒకే విధంగా ఉండేటట్లు చెయ్యాలంటే సాధ్యపడుతుందా అంతా అందలమెక్కితే మోసేది ఎవరన్నట్లు అంతా రాజులే అయితే వీడు రాజని నిర్దేశించి చెప్పేందుకేమున్నది బీదవారు ఉంటేనే భాగ్యవంతులు వీరు అని తెలుస్తుంది అజ్ఞానులు ఉంటేనే జ్ఞానిని గుర్తించగలం చీకటి ఉంటేనే వెలుగు తెలుస్తుంది కష్టం ఉంటేనే సుఖం గోచరిస్తుంది ఆకలి ఉంటేనే ఆహారానికి రుచి అందువల్ల తోచినంత సహాయం చెయ్యగలగడమే కాని అందరినీ ఒకే విధంగా ఉంచాలంటే ఏనాటికి ఏ ఒక్కరి వల్ల సాధ్యపడదు ఎందరెందరో దేశనాయకులు పనిచేస్తున్నారు అందులో కొందరు మేము తలపెట్టిన కార్యం సరిగా కాలేదు గాను ఉపవాసాలు చేస్తాం అంటారు ఎందుకో ఒకరి వెనుక ఒకరు నాయకులుగా వస్తున్నారు పని జరుగుతూనే ఉన్నది అందరిని నడిపే శక్తి ఒకటి ఉంది గదా దాని అది చూచుకుంటుందని భారం దానిపై వేసి నిశ్చింతగా ఉంటే అదే జరిగిపోతుంది మరికొందరు జీవహింస చేయరాదని బోధిస్తారు మీరు ఇది మానకుంటే మేము ప్రాయోపవేశం చేసి ఆత్మహత్య చేసుకుంటాం ప్రాణం విడుస్తాం అంటారు లోకులు జీవహింస మానలేదని తాను ఆత్మహత్యకు పాల్పడితే అది మాత్రం జీవహింస కాదా ఏమి ఆత్మహత్య అంటే శరీరం విడుచుటా అని వారి ఊహ శరీరం ఆత్మ కాదే ఆత్మ ఎప్పుడూ ఎక్కడా నిత్యమై ఉండేది ఆ నిత్యమైన తన్ను చూడక అనిత్యమైన దేహాదులు తానని చూచుటే ఆత్మహత్య అంతకంటే హత్య వేరే ఏమున్నది వివేక దృష్టి వల్ల తన్ను తా కన్నవాడు ఎన్ని కల్లోలాలు వచ్చినా చలించడు ప్రపంచ కష్ట నటనా మాత్రంగా భావిస్తాడు వారి దృష్టికి ఈ లోకం నాటకశాల ఆ రంగాలలో ఒకే మనిషి ఒకసారి రాజువేషం మరొకసారి మంత్రి ఇంకొకసారి సేవకుడు చాకలి మంగలి ఇంకా ఎన్నెన్నో వేషాలు ధరించి ఆయా పాత్రోచితంగా నటించినా తాను తానేగాని ఇవేవీ కాదని తెలిసి ఉన్నందున ఆయా పాత్రధారణ వల్ల కలిగే న్యూనతలు పాటించడు అదే విధంగా ఈ లోకము ఆ ఈశ్వరుని నాటకశాల అందులో నీ ఒక నటుడవు నీ శక్తిని అనుసరించి చేతనైనంత వరకు సహాయపడవచ్చు కానీ అంతా సమానంగా ఉండేట్టు చెయ్యాలంటే ఏ కాలంలోనూ ఎవరి వల్ల సాధ్యం కాలేదు కాబోలు అన్నారు భగవాన్ నీ శక్తి ననుసరించి చేతనైనంత వరకు సహాయపడవచ్చు కానీ అంతా సమానంగా ఉండేట్టు చెయ్యాలంటే ఏ కాలంలోనూ ఎవరి వల్ల సాధ్యం కాలేదు కాబోదు అన్నారు భగవాన్ ఇట్లా ఉండటం వల్ల లోకల్లో శాంతి లేకుండా పోయిందే అందుకు విచారిస్తున్నాను అన్నాడు ఆ యువకుడు అదుగో మళ్లీ మొదలు లోకల్లో శాంతి లేకుండా పోయిందే అని విచారించే బదులు మనకు శాంతి ఎట్లా కలుగుతుందా అని విచారించి తెలుసుకుంటేనే మంచిది అది వదలి లోకంలో శాంతి లేదే అని విచారిస్తే లాభమేమున్నది తన మనసు శాంతిగా ఉంటే లోకమంతా శాంతిగానే కనపడుతుంది మీకు ఆ శాంతి ఉన్నదా ముందు చెప్పండి అన్నారు భగవాన్ లేదు అన్నాడు అతడు ఆ అది సమాచారం మీకు శాంతి లేదు ఆ శాంతి ఏ విధంగా సంపాదించాలో తెలియదు తెలుసుకుందామన్న యోచన చెయ్యక లోకంలో శాంతి ఏ విధంగా కలుగ చేద్దామా అన్న ఈ ప్రయత్నం ఉన్నదే తనకు అన్నం లేదు తన తిండి తాను సంపాదించుకునే యత్నం చేయక ఎవరన్నా నా కుక్షి నింపితే నేనెందరికైనా అన్నం సంపాదించి పెడతాను అన్నట్లు ఉంది నన్ను లేవదీస్తే ఈ దొంగలెంత అన్న కుంటివాణి కథవలే అన్నారు భగవాన్ లేఖ సంఖ్య నూట ఉన్నది ఒక్కటే శక్తి పదహారు ఐదు నలభై ఈ మధ్యాహ్నం ఉత్తర హిందూ ఒకరు నిన్నటి వారి వలనే లోకోద్ధరణ నిమిత్తం భగవాన్ ఎందుకు ప్రయత్నించరు అనే అర్థమిచ్చే ప్రశ్నలతో కూడిన కాగితం శ్రీవారికి ఇచ్చారు భగవాన్ చూచి సమీపస్థులతో ఇదిగో చూడు నిన్ననూ ఇటువంటి ప్రశ్నలే లోకోద్ధరణ చెయ్యాలని బోధించే వీరంతా తమ్ము తాము ఉద్దరించుకుంటే చాలు తానెవరో విచారించి తెలుసుకోలేక లోకాన్ని ఉద్ధరించాలని చింతిస్తారు ఈ చింతించేదెవరో తెలుసుకోవాలి ముందు అది చెయ్యరు లోకాన్ని ఉద్ధరిస్తారట అచ్చంగా కుంటివాని కథ ఉంటుందిది ఉంటుంది అన్నారు స్వామి తమ జ్ఞానులు కదలకుండా కూర్చుంటే లోకం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు సహాయపడి శాంతిని ప్రసాదింపవద్దా అన్నారు ఆ అవునయ్యా జ్ఞానులు ఏ సహాయమూ చేయుటలేదని నీకెట్లా తెలుసును వారు ఉన్నట్లు ఉటే లోకానికి సహాయం చూచేందుకు ఊరికే ఉన్నట్లే ఉంటారు వారి శక్తి ఎన్నో విధాల పనిచేస్తుంది అయితే నేను చేస్తున్నానన్న అహంభావన ఉండదు ఒక ధనవంతుడు ఉంటాడనుకో కలలో బిచ్చమెతాడు కూలీ చేస్తాడు వీధులు ఊడుస్తాడు మిలుకువు అవేవి నేను కాదు నేను ధనికుడను అనే ధీరత్వంతో ఉంటాడు అదేవిధంగా జ్ఞాని అయినవాడు ప్రారంధానుసారం ఏది చేసినా నేను కాదని దేనికే అంటక ధీరుడై ఉంటాడు వారి శక్తి అనేక విధాల పనిచేస్తుంది కాని ఫలితాఫలితాలకు ఖేద మోదాలు వారికి ఉండవు ఎందువల్లనంటే అంతా బ్రహ్మమయంగా తోచటం వల్ల కష్టం సుఖం అనేది గోచరించదు నేను ఈ శరీరంలో ఉన్నాను ఈ మనిషిని ఇది లోకం అనే భావన ఉంటే గదా ఖేద మోదాలు చెందేటందుకు దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్చేద్ బ్రహ్మమయం జగత్ అన్న ఉపనిషద్వాక్యానుసారం ఎప్పుడు జ్ఞాన దృష్టి కలుగుతుందో అప్పుడే సర్వం బ్రహ్మమయంగా తోస్తుంది నేను చేస్తున్నాననే భావనకు ఇక తావేది ఏదో ఒక శక్తి వల్ల కార్యం జరుగుతున్నదని భావిస్తారు అంతే అన్నారు భగవాన్ జ్ఞానులు శాపానుగ్రహ సమర్థులంటారు కదా వారిదేమీ లేదని సెలవిస్తున్నారే తమరు అన్నారు ఇంకొకరు అవునండి సమర్థులు కారు అని అయితే తాము వేరు ఈశ్వర శక్తి వేరు అన్న భావన వారికి లేదు ఉన్నది ఒక్కటే శక్తి ఆ శక్తి చేతనే తామూ చెలుస్తున్నామని గ్రహించి అహంకర్తృత్వ రహితులై ఉంటారు వారు ఉండుటే లోకానికి మేలు ప్రారంధానుసారం ఏ పనులు చేయవలసి ఉంటే ఆ పనులు చేస్తారు అంతే అన్నారు భగవాన్ నూట పదహారు పదిహేడు ఐదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ ఉదయం తొమ్మిది గంటలకు ఒక భక్తుడు భగవాన్ ను ఉద్దేశించి స్వామి నిన్న జ్ఞాని ప్రారంధానుసారం చేయవలసిన పనులుంటే చేస్తాడని తాము సెలవిచ్చారే అసలు జ్ఞానులకు ప్రారబ్ధం లేదంటారు కదా అన్నాడు భగవాన్ సావనులై ప్రారం లేనిది దేహం ఎట్లా వచ్చింది పనులు చేస్తారు జ్ఞానుల చర్యలకే ప్రారంధమంటారు బ్రహ్మ మొదలు సదాశివాది దేవతలకు రామ కృష్ణాది అవతారాలు అంతే పరిష్కృతాం ధర్మ సంస్థానార్థాయ సంభవామి ఎప్పటికప్పుడు సాధువుల పుణ్యం దుష్టుల పాపం చేరి ప్రారబ్ధంగా పరిణమించి ధర్మ ఈశ్వరుడు రూపం ధరిస్తాడు దానే పరేచ్ఛ ప్రారబ్ధం అంటారు శరీరమే ప్రారబ్ధం ఏ నిమిత్తం ఆ శరీరం వచ్చిందో ఆ పని దానంతటా అదే జరుగుతుంది గీతలో కర్మయోగమే ప్రాధాన్యంగా చెప్పారే అన్నారు నిన్నటివారు ఓహో అట్లాగా కర్మయోగం ఒకటేనా వారు చెప్పింది మిగతావు అవన్నీ తెలుసుకుంటే కర్మయోగంలోని మర్మం తెలుస్తుంది అది విచారించు హం క్రతురహం య స్వహమహమ అహమేవాజ్యం అహమగ్నిరహంహుత అధ్యాయ తొమ్మిది శ్లోకం పదహారు అన్న గీతాచార్యుడు దీనికి ముందే నం తాని కి నిబ్నంతి ధనంజయ ఉదాసీన అసత్తం తు కు అధ్యాయమిది శ్లోకం అన్నాడు అదే కాక ఉదాసీన వదానో గుణైర్యో నచా గుణావర్తంతేంగ అని సమదుఃఖసుఖస్వ సమలోష్టాశ్మ స ఉ చెప్పి ఉన్నాడు పై విధంగా ఉన్న మహాపురుషులు బాఖ్యానికి ఏ విధంగా ఉన్నా సదా కర్మసిద్ధులే శిష్య భక్త ఉదాసీన పాపాత్మాది నాలుగు తరగతుల వారును వారి అనుగ్రహ రక్షితులే శిష్యులు గురుభావంతో సేవించి తత్వమిరిగి తరిస్తారు భక్తులు భగవత్ స్వరూపునిగా భజించి పావనులవుతారు ఉదాసీనులు వినగా వినగా ఉద్రేకం కలిగి భక్తులవుతారు దుష్టులు అటూ ఇటూ వచ్చిపోయే వారి మాటల వల్ల ఏ కథాకలాపాలు చెవి సోకి పాప విముక్తులవుతారు ఈ నాలుగు తరగతులు వారు జ్ఞానుల అనుగ్రహ రక్షితులే అన్నారు భగవాన్ దుష్టులు పాప విముక్తులవుతారని సెలవిచ్చారే ఇతరులు అనుకుంటే వినుట వల్లనా వాళ్లే మాట్లాడుకుంటూనా అన్నారు ఒకరు ఇతరులు అనుకుంటే వినటం వల్లనే వాళ్ళసలు పాపులు గదా సజ్జనుల మాట ఎట్లా చెప్పుకుంటారు అన్నారు భగవాన్ పాపులకు విమోచనం కలుగుతుంది అన్నారే శరీర బాధల నుంచా మనస్సుకా అన్నారు నిన్నటివారు మనస్సుకేనండి మనస్సు సరిగా ఉంటేనే అన్ని సుఖాలు మనస్సు సరిలేకుంటే ఏది ఎట్లాగున్నా శాంతిలేదు వారి వారి అర్హతను అనుసరించి క్రమంగా మనస్సు పరిపక్వ స్థితికి వస్తుందన్నమాట నాస్తికుడు ఆస్తికుడవుతాడు ఆస్తికుడు భక్తుడవుతాడు భక్తుడు జిజ్ఞాసు అవుతాడు జిజ్ఞాసు జ్ఞాని అవుతాడు ఈ రక్షణ మనస్సుకే చెప్పాలే గాని శరీరానికి చెప్పి లాభమేమున్నది తన మనస్సు సుఖంగా ఉంటే శరీరమే కాక లోకమంతా సుఖమయంగానే ఉంటుంది అందువల్ల ముందు తాను సుఖంగా ఉండే మార్గం చూసుకోవాలి తానెవరో విచారించి తెలుసుకుంటే గాని అది తెలియదు అది విచారించక లోకాన్ని మరమ్మత్తు చేయాలనటం లోకంలో ఎన్నో రాళ్ళూ ముళ్ళు ఉంటవి తోలుతో కుట్టిన చెప్పులు కాళ్లకు తొడుక్కుంటే తీరే పనికి భూమంతా తోలుతో కప్పాలి అన్నట్లు ఉంది ఎండకు నెత్తిన పట్టుకుంటే పోయేదానికి ఆకాశమంతా చాందినీ కట్టాలని యత్నిస్తే సాధ్యపడునా తాను తన స్థితిని ఎరిగి ఉన్నట్లుంటే జరిగేది జరుగుతుంది జరగనిది జరగదు ఉన్న శక్తి ఒక్కటే మనం దానికి భిన్నంగా ఉన్నామనుకుంటేనే ఇన్ని చిక్కులు అన్నారు భగవాన్ సింహస్వప్నం పద్దెనిమిది ఐదు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు మళ్లీ ప్రారంభించారు ప్రశ్న పరంపరలు బ్రహ్మము సచిదానంద స్వరూపమంటారు కదా భావమేమితి అన్నారు ఒకరు అవును అంటారు అసలు ఉన్నది ఒక్క సత్త దానినే బ్రహ్మంటారు ఆ సత్తు యొక్క ప్రకాశమే చిత్తు స్వభావమే ఆనందం ఈ రెండు సత్తు భిన్నం కాదు మూటిని కలిపి సచ్చిదానందం అంటారు జీవగుణాలు అంతే సత్వము ఘోరము జడము ఘోరమంటే రజోగుణం తమోగుణం జడమంటే తమోగుణం ఈ రెండు సత్వానికి అంగాలన్నమాట ఆ రెండు తోసివేస్తే ఉండేది సత్వం అది సత్యమైనది నిత్యమైనది స్వచ్ఛమైనదీను దాన్నే ఆత్మాను బ్రహ్మను శక్తి అను అదే నీవని తెలుసుకుంటే అంతా ప్రకాశమే అంతా ఆనందమే అన్నారు భగవాన్ ఎరుగయించు సాధకునకు శ్రవణ మనన నిదిధ్యాసాదులు కడవరకు ముఖ్యావశ్యకములంటారు కదా పెద్దలు అన్నారు ఆ పృచ్కులు ఆవశ్యకములంటే పైన వచ్చే విషయాదులను పోగొట్టే నిమిత్తం సాధన మాత్రంగా ఉండాలే గాని తన్ను తెలుసుకునేందుకు కాదు తానెప్పుడు ఎక్కడా ఉండనే ఉన్నాడు అడ్డు వచ్చే విషయాదులను త్రోసివేసే నిమిత్తమే శ్రవణాదులు గ్రహించాలి కాని అవే ముఖ్యమని భావిస్తే నేను పండితుడను గొప్పవాడను అనే అహంకారానికి కారణమవుతవి అతక పెద్ద సంసారం వెనక దాన్ని విడవటం కష్టం అది మదపుటేనుగు కన్నా గొప్పది సాధారణంగా లొంగదు అన్నారు భగవాన్ ఆ మదపు టేనుగుకు గురు కటాక్షం సింహస్వప్నం అన్నారు వారు అవును అది నిజమే ఏనుగుకు కలలో సింహం కనిపించిందంటే ఉలిక్కి పడి లేచి కళ్లు మూస్తే మళ్లీ అదే కనిపిస్తుందని నాటికి నిద్రమానుతుంది అట్లాగే మానవుని జీవిత స్వప్నంలో గురు ఒక్కటే కాదు శ్రవణ మనన నిధిధ్యాసాదులన్నీ సింహస్వప్న సదృశాలే ఈ సింహస్వప్నాలు రాగా రాగా మిల్కుంటూ మళ్లీ పడుకుంటూ కాల పరిపాకం వల్ల ఒకప్పటికి గురుకటాక్షమనే సింహస్వప్నం ఘాటంగా కలిగేసరికి ఉలిక్కిపడి జ్ఞానం పొందుతాడు అప్పుడు ఏ స్వప్నము లేక జాగరూకుడై ఉండటమే కాక జీవిత స్వప్నావస్థకు ఏమాత్రం ఎడమీయక అప్రమత్తుడై ఉంటాడు ఆ యథార్థమైన జాగ్రత్ కలిగే వరకు కలలో కలవలే ఈ సింహస్వప్నాలు రావలసిందే అన్నారు భగవాన్ శ్రవణాదులు గురు కటాక్షము స్వప్న సదృశాలేనా అన్నారు ఆ పృచ్కులు ఆశ్చర్యంతో అవునయ్యా యథార్థం తెలుసుకున్న వారికి అంతా స్వప్నతుల్యమే ఏది యథార్థమని నీవిప్పుడు చెప్పగలవు నిద్రలో ఈ శరీరం మీద ప్రజ్ఞ నీకుండదు అనేక శరీరాలతో అనేక చోట్ల తిరుగుతావు ఏమేమో చేస్తావు అప్పటికే అదంతా సత్యంగానే తోస్తుంది అన్ని కర్తృత్వం వహించినట్లే చేస్తావు మెలుకువ కలిగిన వెనుకనే కదా నేను వెంకయ్యను పుల్లయ్యను అదంతా వట్టిది స్వప్నం అని అనుకోవటం అదే కాదు ఒక్కొక్కప్పుడు రాత్రి లడ్డూ జిలేబీలతో గొంతు వరకు తిని పడుకుంటావు నిద్రలో ఎంతో ఆకలైనట్లు ఎక్కడెక్కడో తిరిగినట్లు ఆహారం దొరక్క ప్రాణావసాన స్థితికి వచ్చినట్లు కలగని ఉలిక్కిపడి లేస్తావు బేవు బేవు త్రేపులు వస్తాయి అప్పుడు ఓహో అదంతా కలరా బాబు అనుకుంటావు గాని ఆ నిద్రలో ఈ విషయం జ్ఞప్తి ఉంటుందా వేరొకరు క్షుత్పీడా బాధితులై నిద్రిస్తారు కలలో లడ్డూ జిలీ బిలితో విందారగిస్తూ వినోదిస్తారు అప్పుడు ఈ క్షుత్తుతో పడుకున్న సంగతి జ్ఞప్తి ఉండదు లేస్తారు చచ్చే ఆకలి హుషో అదంతా భ్రాంతి వట్టి కలరా దేవుడా అనుకుంటారు అంతే కదా ఈ జాగ్రత్తలోనూ నీవున్నావు ఆ స్వప్నంలోనూ నీవున్నావు గాఢ సుషుప్తిలోనూ నీవు ఉన్నావు ఎప్పుడూ ఉన్న ఆ నీ యథార్థ స్థితిని అవగాహన చేసుకున్నప్పుడు ఇదంతా స్వప్నతుల్యమని తెలుస్తుంది తెలిసిన వినక గురువు వేరు నేను వేరు అన్న భావం పోతుంది అయితే గురు కటాక్షం వల్లనే ఈ మెలుకువ కలగటం వల్ల ఆ గురు కటాక్షం సింహస్వప్నం వంటిదని అంటారు ఆ స్వప్నం ఘాటంగా అచ్చుగుద్దినట్లు రావాలి అప్పుడుగాని సరియైన మెలుకువ కలగదు దానికి కాలం అనుకూలించాలి సాధన చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు కాలం అనుకూలిస్తుంది అంతే అంటూ భగవాన్ గంభీరమైన మౌనం వహించారు గడియారం గంటలు కొట్టింది భగవన్ ముఖస్థ వాగ్విలాసమనే ఉన్న సభ్యులంతా చకితులై యథాస్థితికి వచ్చారు అలౌకికమైన వేణునాదం వలే ఆ వాణి నా చెవులలో ధ్వనిస్తూనే ఉంది గురు కటాక్షమనే ఆ సింహస్వప్నం అచ్చు గుద్దినట్లు నాకెప్పుడైనా వస్తుందా అన్న తలపోతతో వెంటనే ఇంటికి వచ్చేశాను నూట పద్దెనిమిది రాజేడీ రాజ్యమేది ఐదు నలభై ఏడు ఈ మధ్యాహ్నం ప్రాచీన శంకర విజయాన్ని గురించిన ప్రసంగం వచ్చి భగవాన్ ఒక భక్తునితో ప్రస్తుతం వాడుకులో ఉన్న శంకర విజయాలన్నిటికీ విలక్షణమైనది విద్యారణ్యులదే గదా అన్నారు అవును వారు చాలా మేధా సంపన్నులు గదా వారి గ్రంథమే ప్రామాణ్యంగా తీసుకుంటారు అందరూ అన్నారు భక్తులు భగవాన్ చిరునవుతో అవును వారి మేధాశక్తి చాలా గొప్పది వారు శ్రీ విద్య ఉపాసకులు గదా శ్రీచక్రాకారంగా పట్నం నిర్మించాలని హంపీలో ప్రారంభించి విఫల మనోరథులై భవిష్యత్తున ఒక చక్రవర్తి రాగలరని వారు శ్రీచక్రాకారంగా పట్నం నిర్మించగలరని వ్రాశారు ఈ సంగతి కొండ ఉండగా నాయన గణపతి శాస్త్రితో నేనంటే వారొక చిత్రమైన వ్యాఖ్యానం చేశారు ఏమనంటే శ్రీచక్రాకృతివపుత్మకం అని అరుణాచల అష్టకం స్తోత్రంలో ఉంది శంకరాచార్య విరచితం అదేకాక అరుణాచల పురాణంలో ఈ గిరి శ్రీచక్రాకారము అని ప్రసిద్ధి అందువల్ల వెతక్కుండానే మనకి శ్రీచక్రాకృతి గల స్థానం లభించింది భగవాన్ చక్రవర్తి ిరు చుట్టూ పది ఇళ్లు గడితే ఇదే సామ్రాజ్యం వారు భవిష్యత్తును గురించి వ్రాసింది ఇదే అయి ఉంటుంది అని వ్యాఖ్యానించి ఇదిగో వీడు సేనాధిపతి వాడు కోసాధ్యక్షుడు వాడు ఇది వీడు అది అంటూ రాజ్యాంగమంతా ఏర్పాటు చేసేవారు వారిక్కడుండగా అదొక వేడుకగా ఉండేది అందరూ కూర్చుని ఏమో ఈ రోజున మన దుర్బారుకంత పలహారం ఏమిటి అనేది అదని ఇదని ప్రోగ్రాం వేసుకునేది చేసేది తినేది అంతా రాజ్యమేలుతున్నట్లే కార్యం నడిపేవాళ్లు ఇదిగో ఈ సుందరేశుడు ఆ కళ్యాణం అప్పుడు ఇట్లా ఉండేవాళ్లా అడే అప్ప ఒక్కొక్క ఆసామి భలే హుషారుగా ఉండేవాళ్లు యోధులమనే అనుకునేవాళ్లు అన్నారు భగవాన్ ఇదంతా ఎప్పుడు అన్నాడు శివానందం విరూపాక్షలో ఉండగానే ఒక్కొక్కప్పుడు కట్టబోయే పట్నానికి కాగితం మీద ప్లాన్ కూడా వేసేసేవారు నాయన అందులో నాకొక ప్రత్యేక స్థానం వెనుక అన్ని ప్లానులు రాజ్యాంగానికి తగినట్లుగా తయారు చేసేవారు రాజులేడు రాజ్యం లేదు ప్లాను మాత్రం సిద్ధమయ్యేది అట్లా ఎన్ని ప్లానులో రాజేదీ రాజ్యమేది అన్నారు భగవాన్ రాజులేకేమి ఎదుటే ఉన్నారు కదా అయితే ఈ రాజు కౌపీనధారి అంతేగదా ఇప్పుడేం తప్పింది కొండ చుట్టూ ఇల్లు కట్టలేదా భగవాన్ సన్నిధానం రాజస్థానం వలె ఉండలేదా అదంతా వారన్నట్లే రాజ్యాంగం నడుస్తునే ఉన్నది మామూలు రాజ్యానికి దీనికి కొంచెం భేదం ఉంటుంది అంతే అన్నారు నాయన శిష్యులైన సుబ్బారావు గారు అది సరి మహారాజుది మహాజ్ఞానిది ఒకటే దశ నాయన కూడా అంటూ ఉండేవారు తథాగతుని గురించి కాలజ్ఞులు ఇతడు చక్రవర్తి అయినా కావాలి లేక జ్ఞాన సంపన్నుడైన సన్యాసి అయినా కావాలి అని అంటే ఎక్కడికి పోనీయక అంతఃపురంలోనే ఉంచి భూగలంపటను చెయ్యాలనే తండ్రి ఎంతో తంటాలు పడ్డాడు కడకు వారేదో నెపంతో ఎట్లాగో బయటపడి వెడితే లోకంలో ఉన్న కష్టమే గోచరించింది పారిపోయి సన్యసించారు ఏదో ఒకటి అన్నారు భగవాన్ లేఖలు సంఖ్య నూట ఇరవై ఒకటి ఐదు నిన్న ఉదయం ఎనిమిది గంటలకు ఆర్య విజ్ఞాన సంఘం విషయంలో పనిచేస్తూ భగవాన్ శిష్యకోట్లో చేరిన డాక్టర్ సయ్యద్ శ్రీవారి దర్శనార్థం వచ్చి భగవాన్ని ఇట్లా ప్రశ్నించారు లోకమంతా ఆత్మస్వరూపమే అని భగవాన్ సెలవిస్తారే ఇన్ని కల్లోలాలు ఎందుకు గోచరిస్తున్నవి ఈ లోకంలో భగవాన్ ప్రసన్న వదనంతో అదే మాయా అంటారు వేదాంత చింతామణిలో ఆ మాయను ఐదు విధాలుగా చెప్పారు ఆ గ్రంథం కన్నడ భాషలో నిజగుణ యోగి అనేవారు వ్రాశారు అందులో వేదాంత పరిచ్ఛేదం వేదాంత భాషకు ఒక లక్షణ గ్రంథం వంటిదని చెప్పవచ్చు దానికి తమిళ అనువాదం ఉన్నది తమస్సు మాయా మోహం అవిద్య అనిత్యం అని మాయకు ఐదు పేర్లు జీవ చైతన్యాన్ని మరుగుపరిచేది తమస్సని జగద్రూపమైన తన్ను వేరుగా తోపించుటకు కారణమైనది మాయా అట్లు తోపించు జగమున సుప్తి రజత భ్రాంతి కలిగించేది మోహమని విద్యను చెరపినందున విద్యాని అని సద్రూపమునకు అన్యమైనందున అనిత్యమని చెప్పబడింది ఈ ఐదు మాయల వల్ల సినిమా రంగంలో వలే ఆత్మలో ఈ కల్లోలాలన్నీ గోచరిస్తవి ఈ మాయను తొలగించేందుకే లోకమంతా మిథ్య అని చెప్పబడింది ఆత్మ తెర వంటిది వచ్చే పోయే బొమ్మలు తెరను ఆశ్రయించినవే కాని వేరుగా లేవని తెలుసుకున్నట్లు ఆత్మావలోకన దృష్టి కలిగి దృశ్య ప్రపంచం ఆత్మకు భిన్నం కాదని తెలుసుకునేంత వరకు ఇదంతా మిథ్య అని చెప్పాలి గాని దృష్టి మారితే అంతా ఆత్మగానే తోస్తుంది అందువల్ల మిథ్యగా చెప్పిన వారే తిరిగి అంతా ఆత్మస్వరూపమే అన్నారు దృష్టి ప్రాధాన్యం దృష్టి మారితే సృష్టిలోని కల్లాలు మనను బాధించవు సాగరం కంటే అలలు భిన్నగా భిన్నంగా ఉంటవా అసలు అలలెందుకు వస్తవి అంటే ఏం చెప్పగలం సృష్టిలో కల్లోలాలు అంతే అలలవలే వస్తవి పోతవి ఆత్మ కంటే భిన్నంగా లేవని తెలుసుకుంటే ఈ ఆందోళన ఉండదు భగవాన్ ఎన్నిసార్లు బోధించినా మాకు తెలియటం లేదే అన్నారు భక్తులు దీనంగా అంతటా నింది ఉన్న ఆత్మను తెలుసుకోవటం చేతకాలేదు ఏం చేసేది నేనున్నాను నేనున్నాను ఇది నాది అని చంటి బిడ్డలు అంటారు అందువల్ల నేననేది ఎప్పుడూ ఉండే వస్తువని అందరికీ తెలుస్తూనే ఉన్నది ఆ నేనున్నది ఉన్న వెనుకనే నీవు శరీరం వాడు వెంకన్న వీడు రామన్న ఇత్యాదులు వస్తవి ఇట్లు ఎదుట ఎప్పుడూ ప్రత్యక్షంగా ఉన్న తన్ను తానుగా ఎరుగుటకు దీపం పెట్టి వెతకవలనా ఏమి తనకు తనకన్నా భిన్నంగా లేని ఆత్మస్వరూపం మాకు తెలియటం లేదే అనటం మాకు మేమెవరో తెలియటం లేదు అనగా మేము మమ్ము ఎరుగము అన్నట్లు ఉన్నది అన్నారు భగవాన్ అలాంటి శ్రవణమనదుల వల్ల పరిపక్వ చిత్తులై దృశ్యమంతా మాయామయంగా భావించిన వారికి నిధి ధ్యాస వల్ల యథార్థ స్వరూపం గోచరిస్తుందన్నమాట అంతేనా భగవాన్ అన్నారు ఆ భక్తులు ఆ అదే అదే నిధి అంటేనే స్వరూపం ధ్యాస అనగా గురు గురువాక్య శ్రవణ మననాథుల వల్ల స్వరూపమందు ధ్యాస కలిగి ఉండుటే నిది ధ్యాస అనగా తదేక నిష్టతో దానినే చింతించుట అట్లా చింతించగా దాని లీనమైపోతాడు అప్పుడు అది తాను తానుగా ప్రకాశిస్తుంది అది సదా ఉన్నదే ఉన్నదున్నట్లు చూస్తే ఇన్ని చిక్కులుండవు ఉన్న తన్ను కనుటకు ఇన్ని ప్రశ్నలు ఎందుకో అన్నారు భగవాన్ లేఖ సంఖ్య నూట అజప తత్వం ఇరూడు ఐదు ఈ ఉదయం ఎనిమిది గంటలకు కాషాయ అంబరధారులు ఒకరు వచ్చి స్వామి మనోనిగ్రహానికి అజప మంత్రం జపిస్తే మంచిదా ఓంకారమా ఏది ఉపయోగకారియో సెలవీయవలే అన్నారు అజపం అంటే ఏమని మీ భావం సోహం సోహం అని నోటితో జపిస్తే అజపమవుతుందా అజపం అంటే వాక్కుతో ఉంపకయే తనంతటా తానుగా జరిగే జటా అన్నమాట అసలు జపతత్వం గ్రహించక వేళ్లు జపమాల తిప్పుతూనో నోటితో సోహం సోహం అంటూ అక్షర లక్షలు జపించుటే అని భావిస్తారు జపానికి ముందు ప్రాణాయామే వినియోగ అని చెప్పే ఉన్నారు ముందు ప్రాణాయామం చేసి మంత్రం జపించు అని అర్థం ప్రాణాయామం అంటే నోరు ముయ్యి అనేగదా ప్రాణ నిరోధం వల్ల పంచభూతాలను బంధిస్తే ఉన్న తత్వమే మిగులుతుంది అది అహం అహం అని సదా తానుగా జపిస్తూ ఉంటుంది అదే అజపం ఆ తత్వం అజపం గాని నోటితో జపించేది అజపం ఎట్లాగా అవుతుంది ఎడతెగని ఆడ్యధార తానై జపించే సత్యవస్తు సందర్శనమే అజప గాయత్రి అన్నీను ఉపనయకాలమందే అంగన్యాస కరన్యాసాది ప్రాణాయామం ఉపదేశించి అభ్యాస పరిపాక అనుసారం అజపను గ్రహింపు అన్నారు అది విచారించక ఏమో అజపం అంటారు ఓంకారము అంతే ఓం అనేది అంతటా నిండిన పరిపూర్ణ వస్తువే నాయ దాన్ని వాక్కుతో ఎట్లా జపించటం ఓమిత్యేకాక్షరం బ్రహ్మం అద్వితీయం సనాతనం ఈ సూత్రం గ్రహించక మూలాధారంలో గణపతికి తదితర చక్రములన్నిటిలోనూ బ్రహ్మకువాన్ని వేలని ఏవో లెక్కలు వేసి పెద్ద పెద్ద గ్రంథాలు వ్రాసారు జపించేదెవరో ముందు తెలుసుకుంటే జపమేదో తెలుస్తుంది జపించేవాడు ఎవడని వెతికి పట్టబోతే ఆ జపమే తానై కూర్చుంటాడు అన్నారు భగవాన్ నోటితో జపించిన దానికి ఫలితమే అన్నారు ఇంకొకరు లేదని ఎవరన్నారు అది చిత్తశుద్ధికి కారణమవుతుంది చేయగా చేయగా పరిపక్వత కలిగి ఎప్పటికైనా సరియైన దోవ తీస్తుంది మంచి మంచిగాని చెడ్డగాని చేసిందేది వృధా పోదు కాకుంటే ఒకటి కన్నా మరొకటి మేలని అధికారిని అనుసరించి అంతరాలు చెప్పవలసి ఉన్నది అన్నారు భగవాన్ భగవాన్ వ్రాసిన ఉపదేశసారమే ఇందుకు ప్రమాణం అందులోని ద్విపదలున్ను భగవద్చితములే కనుక ఇక్కడ వ్రాస్తున్నాను ఉత్తమ స్తోత్రములుచ్చములు చిత్త జపములలో చింత ఉత్తమము సరిరాజ్యధారపోల్ సరళ చింతనము విరళ చింతన కన్న వీర్యవత్తవును